ఆదికాండము ధర్మశాస్త్రానికి పరిచయ భాగం ఈ పరిచయంలో ఏం జరిగిందంటే దేవుడు ఇస్రాయేళ్లుతో ఇస్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరమేంటి మా ప్రశ్న జవాబు జరిగింది రెండు ఇస్రాయల్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే సమాచారం వివరించబడింది ఇస్రాయేళ్ళకు దేవునికి గల సంబంధం ఏంటి ఏం సంబంధం వాళ్ళకి తగ్గలేని సంబంధం వీళ్ళకి ఏంది ఏం సంబంధం అనే సమాచారం పరిచయలు తెలియజేయబడింది మూడు ఇస్రాయల్కు పెత్తలు లేరా ఆ పెత్తలు ఎక్కడి నుంచి వచ్చారు వారి పేతరులు ఉంటే వాళ్ళ పేదలు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పుకుంటూ నేరుగా ఆది ఆది కాడకెళ్ళిపోయి మనం దేవుడు ఏం చేశాడు అంటే బహుశా మనోవేత్తను ఒలిగించినప్పుడు ఆది నుండి సంగతులు ఎలా అని చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే యుగాల ప్రకారము మనం విభజన చేస్తాం యుగాల ప్రకారం విభజన చేయటం యులు అంటే పితరుల యుగం ధర్మశాస్త్ర యుగం క్రీస్తు యుగము లేక క్రైస్తవ యుగం అనే మూడు యుగాలు ఉన్నాయి బైబిల్లో బైబిల్ మూడు యుగాలకు సంబంధించిన గ్రంథం మొదటి యుగము పితరుల యుగం పితల యుగంలో మొట్టమొదటి మీరు గమనించవలసిన సమాచారం ఏమంటే వాయువరుసలు లేవు వాయు వరుసలు పట్టించుకు పట్టింపు పట్టింపు లేదు వాయువరుసల పట్టింపులు పెద్ద ఎగులకు సంబంధించింది కా ధర్మశాస్త్రం వచ్చే వరకు వాయువలసలు దేవుని ప్రజల మధ్యలో ఉండేక అందువలన దయతున్న మనం ఆలకించండి వెర్రిప్రస్ను అడుగుతుంటారు మనుషులు తెలియక గ్రంథం తెలియక పితృకి సంబంధించినంత మట్టుకు వాయు వరుసలకు సంబంధం లేకపోతే వివాహ వేడుకలు జరిగాయి జరిగాయి వాయు వరుసలు ధర్మశాస్త్ర కాలంలోనే ప్రవేశపెట్టబడ్డాయి అంతకుముందు వాయు వరుసలు కావు లేవేకాండం పద్దెనిమిదో అధ్యాయంలో సంగతులు ఎలాగ రాయబడి ఉన్నాయి చదువుతాం లేవేకాండం పద్దెనిమిదో అధ్యాయంలో వాస్తవానికి సమాచారం ఏమంటే ధర్మశాస్త్ర ప్రకారము అబ్రహాము శారాల పెళ్లి చల్లదు చల్లదు రెండు ధర్మశాస్త్రం ప్రకారం అయితే యాక వివాహాలు చల్లవు చల్లవు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము ఇద్దరు దోషులే ఇస్ పేదలు ఇద్దరు దోషులు అవుతుంటారు లేవే కాండం పంచం ద తొమ్మిదో వచ్చిన చదువులబడి ఉంది లేవే కారణం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుతాం సహోదరి మాన సహోదరి మాన చాదరమును ఇంటిలో పుట్టినదేమి పుట్టినదేమి కుమార్తె చేద్దాం నీ తల్లి కుమార్తె అయినను తల్లి కుమార్తెను మానవ చాదం తీయకూడదు అది నీ సహోదరి సహోదరుతో వివాహ బాంధాలు బాంధవ్యాలు ఉండకూడదు ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆది కారణం ఇరవయో అధ్యాయం పన్నెండవం ఇరవయో అధ్యాయం పన్నెండవం చెల్లెలు అన్నమాట నిజమే తండ్రి కుమార్తె తండ్రి కుమార్తె గానీ చూసుకున్నా అన్న భార్య అయింది అన్నాడు అబ్రహము చెల్లెని భారీగా చేసుకున్నాడు ధర్మశాస్త్ర ప్రకారం అయితే నేరం కాబట్టి ధర్మశాస్త్రంతో కొలిస్తే అబ్రహం నేర్మ నేరస్తుంటాడు కానీ ధర్మశాస్త్రం చేత కొలబడ్డాడు వాడు కొలబడ్డాడు పితృల యుగంలో ధర్మశ ధర్మశాస్త్రం వర్తించదు వర్తించదు పితృల యుగంలో వాయువర్షం లేవు వాయువర్షం లేవు కనుకనే అభ్యంతరం లేకుండా ఆ ఆదాము ఎలాగూ తన చెల్లిని వివాహం చేసుకుంటే నిర్దోషయ్యాడు ధర్మ పితృగువలో అలాగే కయ్యను తన చెల్లిని వివాహం చేసుకున్నా నిర్దోషయ్యి ఉంటాడు అంటాడు వాయువర్షం లేని కాలమది కాలమది కాబట్టి కయ్యని బాగా ఎక్కడి నుంచి వచ్చిందని అడగడతాడగం చదవడం చాదగానే పడిపోయింది గ్రంథం చేతులు పట్టుకొని చదవడం చాదకపోతే మనం మానుకో అలా అర్థం అడ్డుసోడిగా అడ్సుడిగా ప్రశ్నలు వేయొద్దు అడసుడిగా ప్రశ్నలు వేయొద్దు గ్రంథం ఏం చెప్పిందంటే ధర్మశాస్త్ర ప్రకారం వాయువర్షాలు వచ్చాయి వాయువరుషంలో ఏం చేసింది గ్రంథం ఏం చెప్పిందంటే మళ్ళా చదువుతా ఇరవై అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం ఆది కారణం లేవే కారణం పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదవచే ఇంట్లో పుట్టినదేమియూడదు ఇది ధర్మశాస్త్రం ప్రకారం జరిగిన కార్యక్రమం ధర్మశాస్త్రము అయిన తర్వాత అబ్రహాయి తర్వాత వచ్చి ధర్మశాస్త్రము చేత స్థిరపరచన కాబట్టి అబ్రహంతో చేసిన నిబంధనలు కొట్టివేయదు కొట్టివే ధర్మశాస్త్రం వల్ల అది కొట్టివేయబడదు ధర్మశాస్త్రం సంబంధించింది కాదు పితృగం పితృగం ధర్మశాస్త్రం సంబంధించింది కాదు కాబట్టి అబ్రహాం యొక్క వివాహము చెల్లుబడి అవుతుంది చెల్లుబడి అవుతుంది ఎవరా అబ్రహం ఎవరు చేసుకున్నాడు చెల్లెం చేసుకున్నాడు చెల్లెం చేసుకున్నాడు యను ఎవరిని చేసుకున్నాడు చెల్లిందే చేసుకున్నాడు అమ్మ చెల్లి చేసుకున్నాడు అప్పుడు వైవర్షం లేవు దేవుడు ప్రవేశపెట్ల మానవ మానవ జాతుల వారికి అది పరిస్థితి ఆదమ్మకు ఆదమ్ కుమారు వివాహం బాధ ఎక్కడి నుంచి వచ్చిందంటే తన సహోదరి ఇంట్లో పుట్టింది ఇంట్లో పుట్టిందని చేసుకోవటం నేరం కాదు ఆది కాండంలో ఐదు అధ్యాయం మొదట రబడిని చదువుతాం అబ్రహము వంశవళి ఆదా మహాదామ వంశవళి చదువు వంశి గ్రంథం ఇదే ఇదే దేవుడు ఆదాము సృజించి నా దినృజించే భగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున కోరికగా తన స్వరూపమున కుమారుని కని కుమారుని కని అతనికి సేతు పెట్టారు సేతును కన్న తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏం అతడు కుమారులను కుమార్తె కాబట్టి పుట్టిన కుమార్తె చెల్లికి బాధ్యయిందంటే సమస్య లేదు అక్కడి నుండి రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది పితృయుగంలో ఇంత పుట్టిన చెల్లెని చేసుకోవటం అనేది న్యాయ సమ్మతమే న్యాయ సమ్మతమే వాయువలసలు లేనప్పుడు కార్యక్రమం అది నేరం కావాల కయ్యి భార్య ఎక్కడ నుంచి అడగటం అర్ధరహితమైన సమాచారం తన ఇంత పుట్టిన సమాచారం అందువల్ల ఇలాంటి ప్రశ్నలు ఆది కాణంలో తలెత్తటం అర్ధరహితమైన సమాచారం నుండి రమారామి రెండు వేల సంవత్సరాల తర్వాత వచ్చిన అబ్రహాము ఆదాముకు అబ్రహాముకు రమారామి రెండు వేల సంవత్సరాల తేడా రెండు వేల సంవత్సరాల తర్వాత ఇంట్లో పుట్టిన చెల్లెంట్ చేసుకున్న అబ్రహాము నిర్దోషైతే దేవుడి స్నేహితులు నిర్దోషైతే అబ్రహంకు దేవుడిచ్చిన బిర్దది నా స్నేహితుడు అబ్రహం అన్నాడు అబ్రహాం నిర్దోషైతే చైలం చేసుకున్న అబ్రహం నిర్దోషైతే చైలం చేసుకున్న మాదమ్మ మదరి కుమారుడు కయ్యను నిర్దోషే అయ్యున్నాడు ఆ విషయంలో వివాహం విషయంలో ఎప్పుడైతే వాయువర్సలు ప్రవేశపెట్టాడో గంధ మానవ జాతిలో అప్పటి నుండి చేస్తే తప్పు తప్పుకుంటే తల్లి నేరం అవుతుంది దేవుడు సృష్టికర్త ఈ డిగ్రీ చేసేవాడు రెండో విశేషమైన సంగతి ధర్మశాస్త్రంలో యాకోమగారి పెళ్లి కూడా చల్లదు చల్లదు ధర్మశాస్త్రం కాకపోతే యాకో పెళ్లి చల్లదు చల్లదు పద్దెనిమిదో అధ్యాయంలో నేను తిరిగి వస్తున్నాను కృష్ణా అది అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన గొప్ప ఎన్నో అధ్యయన్న చదివేది లేబికాండు పద్దెనిమిది పద్దెనిమిది లేబికాండు పద్దెనిమిది పద్దెనిమిది భార్య చెల్లెని చేసుకోకూడదు చేశాడు ఆమెతో చెల్లిని కూడా చేసుకున్నాడు నెరవసర్మశాస్త్రం ప్రకారం కొలిస్తే యాకో పెళ్లి చెల్లదు కానీ ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది వచ్చిన ధర్మశాస్త్రము ముందు నిబంధన కొట్టివేయదు కొట్టివేయదు అన్నమాట ఇది పరిస్థితి గ్రంథం మీద చదివేటప్పుడు సంగతి జాతి గుర్చిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ధర్మశాస్త్రంలో పాత నిబంధుల్లో ఆది రెండు కార్యాలు జరిగాయి ఒక కార్యం ఏమంటే అబ్రహాము తన ఇంటి పుట్టిన చెల్లెని చేసుకున్నాడు ఒకటి అమ్మదటి కార్యం రెండవది ఇస్రాల్లో పెత్త భార్యను అమ్మాయిని తన తనతో పాటు తన చెల్లెని కూడా తన భార్యని బాధిస్తాను చెల్లెలు కూడా నిమాను కూడా మాట్లాటాడు అది నేరస్తుడా చట్టం లేనప్పుడు అది జరిగిన కార్యక్రమం కాబట్టి చట్టం ఉన్నప్పుడు జరిగితే అది నేరం అవుతుంది ఆ అగ్ని వచ్చిన తర్వాత అగ్ని అతిక్రమైతే అగ్ని అతిక్రమం పాపం అవుతుంది అగ్ని లేనప్పుడు పాపం ఎంచబడదు అనిపడుతుంది అది పరిస్థితి పితృగవుడు సమాచారం అది పితరుగం అనుకుంటే రెండవ లక్షణము ఎలాంటిది ఏంటంటే పితరులు యాజికులు అయ్యి ఉంటారు పెద్దలే ప్రవక్తలు పెద్దల యాజికులు అయ్యి ఉంటారు మొత్తానికి రెండు వాళ్ళే ఉంటారు ఉదాహరణకి ఆది కాను తొమ్మిదో అధ్యాయంలో ఆది కాను అధ్యాయంలో ఏం జరిగిందంటే నోమకు యాజికతో చేస్తాడు ఆజికతో చేస్తాడు తొమ్మిదో అధ్యాయ వచ్చాను చెప్పనా ఇప్పుడు వచ్చిన ఎలా పడుద్ది వాడో నుంచి బయటకు వచ్చిన జంతువు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఇరవై వచ్చిన అప్పుడు నావాకు యోహావాహు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ తీసి తీసుకొని ఆ బలిపీఠ మీద దహన బలి అప్పుడు ఎగోవ ఇంపైన సువాసన ఆఘ్వాణించి ఎక మీద నరుల మీద నరులను బట్టి నన్ను భూమిని మరల చెప్పింపను ఎందుకనగా నరులో హృదయము ఆ హృదయాలోచన బాల్యుడి చెడ్డది ఒక సమాచారం అందువల్ల యాజకత్వం చేసే కార్యక్రమం పెద్ద రేపులో ఇంటి యజమానుడు చేస్తాడు నెంబర్ టూ ఆది కారణం పదమూడవ అధ్యాయంలో అబ్రహామి యాజం చేస్తున్నాడు చదువుతాం పదమూడవ అధ్యాయం మూడవ చదువుతాం కిందకి అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతలు వరకు బేతెలుకును ఐపీని మధ్య ఒక తన గుడారం మొదటి నుండి స్థలములకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన తోట చేరడు చేరడు అక్కడ అబ్రహా యోగోనమున ప్రార్థన చేశాను అబ్రాహాతో కూడా లోతుకు ఒకవేళ సంగతులు కాబట్టి యహో అబ్రహాముకు అబ్రహాము యాజకత్వం చేస్తున్నాడు బలికి బయట కట్టి బలి అర్పించాడు తిరిగి అక్కడ తిరిగి ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ సమాచారం ఆది కాండ అధ్యాయంలో ఆది కాడ అధ్యాయం నాలుగో వచ్చిన కింద చదువుతాం ముప్పై ఐదు నాలుగు నుండి వారు తన ఇద్దరున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులకు ఉన్న యాకోబులకు అప్పగింపగా యాకోబు శేఖరు దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టను వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని పైపు వారు చుట్టూ ఉన్న పట్టణం మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారుణను తరమలేదు యాకోబును అతనితోన్న జనులందరినూ కణాలలో లూజుకు అనగా బేతెలకు వచ్చింది అతడు తన సహోదరుని నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి బలిపీఠము కట్టి ఆ చోటుకి ఏత సమాచారం బలిక బలి అర్పించడం అనేది యాజికలు దారి చేసే కార్యక్రమం పెత్తల యోగంలో మొదటి సంగతి వాయువలసలు లేవు రెండు పెత్త గుర్తించడానికి పితరులు ఏ పితరుడు ఏంటి యజమానుడు యాజకత్వం చేస్తాడు ధర్మశాస్త్రంలో ఎవడంటే వాడు యాజకత్వం చేయడానికి వీలు ఉండదు ఉండదు ఎక్కడంటే అక్కడ బలిపీఠం కట్టడానికి వీలు ఉండదు నీ తోచిన చోట ఇష్టం ఇచ్చినట్టు జరిగించడానికి అవకాశం లేని పరిస్థితి ధర్మశాస్త్రంలో అందరూ యూశ్రమికే వెళ్ళాలి దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాలి అక్కడే కార్యక్రమాలు జరిగించాలి దర్మ ధర్మశాస్త్రంలో కాబట్టి పితృరానికి సంబంధించి ఇంటి యజమానులు యాజికత్వం చేస్తారు పితలు యుగానికి సంబంధించి మూడో విశేషమైన సంగతి ఆది కాండం పదమూడవ అధ్యాయంలో ఆస్తి లెక్క లెక్కించే విధానం పశువులు బిండి బంగారములు తర్వాత తర్వాత తరుకుండే దాసదాసీలు స్తి గించబడే పరిస్థితి పదమూడవ అధ్యాయుడు రెండవ అధ్యయనం చదవశాడు చద్రహము వెండి బంగారం పశువులు కలిగి అదే సంగతి తన ధన ధనం ఎలా లెక్కించబడుతుంది అంటే పశువులుంటే వెండి బంగారంలో పశువులుంటే ధనవంతుడిగా జక్కించబడతాడు నా మనం ఒకటి ఆలోచించండి ఈ లక్షణాలు యోగు గ్రంథంలో కల్పిస్తుంటాయి యోగు గ్రంథము పితలు కానీ సంబంధించింది పితలు కానీ సంబంధించింది ధర్మశాస్త్రుగానికి సంబంధించింది కాదు యోగు పితలకు వాడు యుగముడు యోగు యాజకత్వం చేసేవాడు రెండు విధి బంగారములు పశువులు ఆస్తిగా కలిగిన ప్రత్యేకించి పిత యుగంలో ఉండే విశేషం ఏంటంటే ఎక్కువ నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు బ్రతికిన యావరేజ్ ఏజ్ అది పిత యుగం పిత సంవత్సరాలు బ్రతికిన వాడు యోగు చెందుతా యోగ గ్రంథము నలభై రెండవ యోగ గ్రంథంలో నలభై రెండవ అధ్యాయం పితలు యొక్క ఉండవలసిన లక్షణాలన్నీ యోగ గ్రంథంలో యోగుకొన్నాయి కాబట్టి యోగు పితలలో యుడు పితల యొక్క నలభై రెండో అధ్యాయం పెద్ద వచ్చిన మాది తర్వాత యోగు నూట నలభై సంవత్సరాలు నూట నలభై సంవత్సరాలు బ్రతికి తన కుమారుడు కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు నాలుగు తరములు చూశాడు అని చెప్పాడు కుమారులు కుమారు కుమారులు నాలుగు తరములు చూశాడు నేను మీకు ఏం చెప్తున్నానంటే యుగాల వైభవ యుగాల వైభవ విధంగా మన గ్రంథానికి ఉపయోగించేస్తున్నా పితరుల యుగంలో ఏం జరుగుతుందంటే వాయువరుషలు లేవు నెంబర్ వన్ రెండు పితరుల యుగంలో యాజకత్వం ఇంటి యజమానులు చేసేవాడు నెంబర్ త్రీ ఆస్తి పశువులు వెండి బంగారాలుగా లెక్కించబడేది నెంబర్ ఫోర్ నాయకులు మించిన యజమానుల వలన పరమదేవుడు కార్యము నలిగిన కార్యం జరిగించేవాడు పితరులు ఎక్కువ అందుకని పితలు ఎక్కువ ఇటు యజమానుల యొక్క పరిస్థితిని బట్టి కుటుంబాలు ఆశీర్వదించబడేవి ధర్మశాస్త్రం అలాంటిది కాదు తండ్రి అలాంటి వాడైనా కుమారుడు మంచివాడైతే అంగీకరిస్తాడు కుమారుడు ఎంత తండ్రి ఎంత మంచివాడైనా కుమారుడు శ్రీ చెడు పూర్తి వాడైతే ఇది ఇతరుల యుగం పరిస్థితి పరిస్థితి అలా కాదు పితృయుగంలో ఏం జరిగిందంటే నోవాను బట్టి తన ఇంటి వాళ్ళే దేవుడు రక్షించాడు అది పితృయుగం పరిస్థితి ఈ రోజున ఇంటి యజమానులు సరిగ్గా ఉంటే ఇంటి వాళ్ళు రక్షించబడతారు గ్యారంటీగా కాదు ఎవరికి వాడే సమ చేసి బాధ్యతలు లెక్క చెప్పాల్సిన అది పితలకం సమాచారం పితృలేక దేవుడు ఏమన్నాడంటే ఆది కానీ వారం అధ్యాయంలో ఆరో వచ్చినీవుక్కడవే ఈ తర్వాత నా ఇద్దరికి నీతి మందులకి కనబడ్డావు అన్నాడు నావో కొను ఇంటి వాళ్ళని దేవుడు రక్షించాడు ఈ రోజున నిన్ను బట్టి నేను ఇంటి వారిని రక్షించడం ఎవరికి సంబంధించిన రక్షణ వాడదే పితృలకంలో భవిష్యత్ ధర్మశాస్త్రీంలో కూడా ఎవరు చేసుకుందో పాపం వాడిదే ఒకటి కొర సంబంధం ఉండదు అందువల్ల యుగ యుగంలో ఏం జరుగుతుందంటే మీ సంగ సమాచారం తెలియాల పితృలింగంలో ఏం జరుగుతుందంటే ఇంటి యజమానులు బట్టి ఇంట్లో ఉన్నవారు ఆదరణ పొందుతారు శాపం పొందుతారు ఆదరణాన్ని పొందుతారు శాపమైన పొందుతారు ఇంటి యజమానుడు అనే ఒక పితరులకి పితృ సమాచారం తెలిసి తెలియదు నిలబడి నిలబడి ఉంటుంది ధర్మశాస్త్ర కానీ వచ్చేవనుకో అది నిలబడదు నిలబడదు ఏసుకల్ గ్రంథంలో పంచెనిమిది అధ్యాయం చదువుతాం ఏసుకల్ గ్రంథం పంచెనిమిది అధ్యాయం నాలుగో వచ్చిన నిలబడి ఉంది నాలుగో అధ్యాయం ఇరవయో వచ్చిన నాలుగో పద్దెనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చిన ఇరవై వచ్చిన తండ్రులేమిడో ఎవడే మనం సమాచారం పాపం చేసేవాడు ఎవడో వాడే మరణం అందునా నెక్స్ట్ ఒకడు నీతి మంత్రుడే ఒక నీతిపంతుడే నాలుగో వచ్చి చదువువా ఇరవై వచ్చిన చదివేసాయి అయితే ఆపుచేవాడే మరణము రద్దును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయలేదని కుమారు యొక్క దోషశిక్షను తండ్రి బోయడు మోయడు నీతి పనులు నీతి ఆ నీతి పనులకే చెందును దుస్తు దృష్టికే చెందును అని సమాచారం కాబట్టి నిబంధన యుగంలో ఉండే పరిస్థితి పితల యుగంలో తడ్డులను బట్టి ఇంటివారు ఆదరించబడ్డారు కనిపించబడ్డారు దీవించబడ్డారు నడిపించబడ్డారు కృపల్పించారు పితరు యుగం అది ధర్మశాస్త్రయుగంలో అలాంటిది కాదు ధర్మశాస్త్రయుగంలో ఏ నీతి ఉంటే నీతి నీతి పరుడు ఉంటే నీతి పేరు అతనికే చెందుతుంది ఇంకోటి చెందదు ట్రాన్స్ఫర్ చేసేది కాదు ఈ కార్యక్రమం కొత్త బంధంలోనైతే మరి వ్యక్తి మరి వ్యక్తి విశేషంగా వ్యక్తికే సంబంధించిన సమస్తం వ్యక్తిగా నేను దేవుడు చూస్తాడు పితృయుగంలో కుటుంబంగా దేవుడు చూస్తాడు ధనుశాస్త్ర యుగంలో నీతి వాటికి సొంతం చేస్తాడు కొత్త నిబంధనలో కిష్ యుగంలో వ్యక్తిగతమైన బాంధవ్యాన్ని దేవుడు కోరుకుంటాడు పరిస్థితి ఇది కాబట్టి నా మనవాళ్ళకి ఇచ్చి ఒక్క సంగతి ఏంటంటే మోషన్ ధర్మ యోగ గ్రంథం అనేది పెత్త యుగానికి వెళ్ళాలా అంటే పెద్దల యుగానికి ఉండే గ్రంథంలో ఉన్నాయి ఆస్తి పశువులుగా ఇవంటి బంగారాలుగా గుర్తించబడింది యోగో ఆస్తి కలిగినవాడు వెండి గారాల కలిగినవాడు పశువుల సంపద కలిగినవాడు ఏడు వేల గొర్రెలు మూడు వేల బంటెలు జత వెయ్యి ఐదు వందల జతలు ఎడ్లు ఒకరో ఒకరోస్తి కలిగినవాడు ఆ తరానికి ఆ యుగానికి సంబంధించిన కార్యక్రమం ఇలా కొనసాగింది పిత్తల యుగంలో ఉన్న పరిస్థితి కాబట్టి యోగ అనేటప్పటికీ పితృ జ్ఞాపకం రావాలా అందువల్ల వాస్తవానికి ఏం జరిగిందంటే యోగ గ్రంథాన్ని కూడా మోస రాశాడు అనే ఒక నానుడు ఉంది మోస గ్రంథాన్ని యోగ గ్రంథాన్ని మోస రాశాడు అనే ఒక నామే యోగనే అతడు ఇస్రాయల్కు ముందుగా పరిచయమైన వాడే యోగ చరిత్ర ఇస్రాయెల్కి పరిచయమైన చరిత్రే ఇరవై వచ్చే మాట్లాడబడు ధర్మశాస్త్రం కాని అంత సంబంధించింది కాదు అది అందువల్ల మీకు కావాలి కావాల్సిన కామన్ జ్ఞానం ఏం ధర్మం చెందినప్పుడు మీకు కావలసిన కొన్ని సూచనలు చెప్తున్నాను మీకు ఇప్పుడు ప్రత్యేకించి గ్రంథం చదివేటప్పుడు గ్రంథం ఏ యుగానికి సంబంధించిందో అది తెలియాల్సిన అవసరం ఉంది ఏ యుగం యొక్క పరిస్థితులు దాంట్లో దాఖలు చేయబడ్డాయి ఆదికాండంలో పితృల యుగం యొక్క సంపూర్ణమైన కార్యక్రమం దాంట్లో గుర్తుంచబడింది అది పితృల యుగం యొక్క గ్రంథం పితృల యుగాన్ని చూపించే గ్రంథము ఆది కాండం ఎన్టీ యజమానుడు యాజకులుగా ఇన్టీ యజమానులు ప్రవక్తలుగా కొనసాగించిన రోజులు అవి ధర్మాధికారంలో కాబట్టి దీనికి ప్రత్యేకించి యాజకులు వచ్చి ఏ కార్యక్రమం జరిగించాల్సిన అవసరం లేదు ధర్మశాస్త్ర యుగంలోనైతే యాజకులు లేకుండా ఎవడు ఏ ప్రకమైన బలి అర్పించడానికి వీలుండదు వీలుండదు ఏ బలి చేయాలన్నా యాజకుడు వచ్చి చేయాలా ధర్మశాస్త్ర యుగంలో యూషులకు ప్రాధాన్యత కనిపించబడింది ద్వితీయ దేశకాండం పన్నెండో అధ్యాయంలో పరమ దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు పెద్ద ధర్మశాస్త్రయుగంలో ఈ ధర్మశాస్త్రయుగం యొక్క విశేషమైన సమాచారం పన్నెండో అధ్యాయంలో పడి ఉంది ఎనిమిది ఐదో వచ్చండి చదువుతా మీ దేవుడు అనేవా మీ సమస్త గోత్రములలో తన నామము స్థాపించుకున్నట్టుకు నివాసము ఏర్పరచుకున్న స్థలమున సల్మన్ వేదికి అక్కడికే యాత్ర చేయాలా మాట్లాడు ఎక్కడంటే అక్కడే చేయకూడదు దేవుడు ఒక స్థలాన్ని ఆ యాత్ర స్థలానికి యాత్ర చేయాలా సమస్తమును అనగా మీ దహన బాగు ప్రతి చేయి నైవేద్యములను మీరు యహో ఒక మృక్కు మీ శ్రేష్టమైన మొక్కుబల్లను మీ దేవుడే యహో ఒక తన నామనకు స్థలమునకే మీరు తీసుకుని రావాలి అక్కడికే తీసుకురావాలి అక్కడ ఇది యువమేక విశేషమైన సమాచారం పదమూడవ వచ్చినాలో కూడా నీవు చూసిన ప్రతి స్థలం దహన బలం అర్పింపకడం సుమే ఎక్కడంటే అక్కడ అర్పించకూడదు పిద్దలు ఎగువంటే ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ పాదవ స్థలం ఆదా కయ్యో స్థలాన్ని చూసుకున్నాడు హేబుల స్థలాన్ని చూసుకున్నాడు నవ్వహోస్తన్నాడు అలాగే అబ్రహాం ఇషా కేకోబులు తనకు తోచుకునే స్థలం ఆహారాలు చేసేసారు కానీ ధర్మశాస్త్ర యుగంలో అయితే మాత్రం ఎక్కడంటే అక్కడ నీ బలు చేయకూడదు సుమే నీవు చూసిన ప్రతి స్థల పద నీ దహన బలులను అర్పణ అర్పించకూడదు సుమే యహోవా నీ గోత్రములలో ఒక దానియను ఏర్పరచుకున్న స్థలమునని నీ దహన బలను అర్పించి నేను నీకు అధ్ఞాపించున్న స్థలమున అక్కడనే జరిగే చాలను ప్రత్యేకి సమాచారం కీర్తన డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది చదువుతాం కీర్తనలు డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిదిలో పరమందేవి చెప్పిన విశేషమైన సమాచారం చదువుతాం సార్ నాయనమును తాను ప్రేమించిన పర్వతమును ఆయన కోరుకొను ఆయన కోరుకో తాను అంతరిక్షను కోరినట్లు తాను భూమును నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరము కట్టించను కట్టించను తన దాసు అయిన దావి కోరుకుని కోరుకొని గొర్రెల దొడ్డు పిలిపించను పాడి గొర్రెలను వెంబడించటం తన ప్రజలైన తన స్వాస్థమైన ఇస్రాయలు మేపు ఆయన అతని రప్పించను రప్పించాను అతను యథార్థ హృదయడే వారిని పాలించను ఎందుకు నేర్పరి నడిపించను కాబట్టి దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు అక్కడికేమిక బరులన్నీ అర్పణలన్నీ ఒకరోజు తీసుకెళ్ళిపోవాలా క్రొత్త నిబంధనలో ఆయన శినుషియో కోరుకున్నాడు కొత్త నిబంధనలు సీయోను కోరుకున్నాడు ధర్మశాస్త్రంలో నిష్టములు కోరుకున్నాడు అక్కడే ఆరాధన జరిగించాలా జరిగించకూడదు ఇరవై గ్రంథం ఇరవై ఆరు అధ్యాయంలో రెండవ వచ్చిన పడు ఇవే గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం రెండవ వచ్చినలో చదివచ్చు ఒకసారి దేవుడును ఇస్రాయల్ దేవుడును సైన్యముల అధిపతి ఎవో ఇలా ఇలా విచ్చున్నాడు నేను బబులోని రాజు ఖాళీని విడిచి ఉన్నాను ఇరవై ఆరో ఇరవై ఏడో అధ్యాయం కాదు ఇరవై ఆరో అధ్యాయం నన్ను పరిచిపట్టద్దు మందిరంలో ఆరాధించుట్టుగా వచ్చిన వారిని కాబట్టి యహో మందిరంలో ఆరాధన జరగాలి అది డబ్బు శాస్త్రయుగంలో నేడు సి జరగాల నిర్పాటు చేసుకున్నాడు కీర్తగ్రంథం నూట ముప్పై రెండవ కీర్తనలో నూట ముప్పై రెండవ కీర్తన పదో వచ్చిన నుండి పదమూడవ వచ్చి వరకు సమాచారం రాబడింది చదువుతాం మీద నేను నియమితును నియమితును నీ కుమారును నా నిబంధనను గైకోనని ఎడల నేను వారికి బోధించిన నా శాసనమును వారు అనుసరి అనుసరించని వారు కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరూ కూర్చుందరని యువ సత్య ప్రమాణము దావితను ఏర్పరచుకుని ఏర్పరచుకున్నాడు నేనే పోలిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానం చేస్తానని చెప్పాడు కొత్త నివాదం సంబంధించి అన్సియోన్ ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడైనా నివాసం చేస్తా సియోను అంటే కృష్ణ సింహాసన మీద కూర్చున్న స్థలం సియోను అంటే కృష్ణ సింహాసన మీద కూర్చున్న స్థలం సియోను కృష్ణ అధికారం ఎక్కడ చలామణవుతుందో అది సియోను కృష్ణ అధికారం చలామణయ్యే స్థలంలో దేవుడు దేవుడు కోరుకునే స్థలం నువ్వేం చేసినా అక్కడేం చేయాలా అక్కడే చేయాలా ఆయన కోరుకునేస్తాను అది గ్రీష్మ సంఘం ఆయన కోరుకున్నది ఇంకేం కోరుకోలే ఇక్కడే నివాసం చేస్తా యాభై ఒకటి ఒక ఎత్తనా పదహారు వచ్చిన రబడు అకాదు యాభై ఒకటి ఎగ్జామ్ ఎస్ఏ కదా ఎస్ఏ యాభై స్థాపించినట్టును నా జన్తో చెప్పినట్టు నా ప్రతి జనం ఎవరో ఆ స్థలంలో నివాసం చేస్తాను అక్కడ దేవుడు కృష్ణుడు వేలుబడి చేస్తుంటాడు ఏలుబడి చేసే స్థలంలో నేను నివాసం చేస్తాను ఇక్కడే నాకు నాకు ఆరాధన జరగాల ఇక్కడే నాకు కార్యక్రమాలు జరగాలి కాబట్టి పరిస్థితుల్లో యుగాల్లో ఏం చేశాడు దేవుడు ఇతరుల యుగంలో నువ్వు ఎక్కడంటే అక్కడ బలిపీఠం కట్టావు బలిపేం చేశావు ధర్మశాస్త్ర యుగంలో ఎక్కడంటే అక్కడికి బలిపీఠం కట్టడానికి కానీ ఆ రద్ధం చేయడానికి కానీ వీలు లేదు వీళ్ళే అక్కడే నేను కోరుకున్న స్థలానికి అక్కడే జరగాల కానీ యాత్ర చేయాలి అక్కడికి అని యాత్ర చేయడానికి పితరులు ఈ దిశలో మూడు ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి మనందరూ తెలిసినట్టు ఈ మూడు పండుగలు జరిగించడానికి వారు యరుషలేమే వెళ్ళాలా ఎరుషులేమే వెళ్ళాలా అక్కడే ఆయన అర్థం చేస్తాను ఈరోజున కృష్ణ సంఘానికే జనం వెళ్ళాలా అక్కడికే వెళ్ళాలా అని కోరుకునిస్తాడు మాది కృష్ణ నీవే నా జనం అని శివంతో ఎవరు నేను నివజనం అంటే శివను నీవే నా జనం అన్నాడు నేను దాన్ని పడుకున్నా ఇక్కడ నేను నివాసం చేస్తాను అందువల్ల మనకు నిబంధనలు గ్రంథం మాట్లాడినప్పుడు నిబంధనలు దేవుడు ఏమిటి ఏ నిబంధన ప్రకారం ఏవే కార్యక్రమాలు జరిగించా నీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది యాడు కొట్టడం కాదు ఇది ఒకదంపుడు కాదు ఒకదంపుడు కాదు కరెక్ట్గా సమాచారం గ్రంథ ప్రకారం తెలుసుకుంటే నువ్వు క్షేమం అనుభవిస్తావు దేవుడు కృప అనుభవిస్తావు ఆయన అంగీకారమైన అనిపిస్తావు ఇష్టం వచ్చినాడు చేస్తే అంగీకరించాయి నీ స్వతంత్రడు ఏమి ఇష్టం వచ్చినాడు చేయడానికి నీ స్వాతంత్రం దేవుడు అడ్డుకోవడం ఆయన అంగీకారం కావాలంటే ఆయన కోరుకున్నట్టుగా నువ్వు చేయాలి జరిగించాలా ఆయన కోరుకున్నట్టు జరిగించకుండా నీ ఇష్టాంశాలను జరిగించకుండా నీనాశం నీదే సంబంధాలు ఇద్దేవి నీవే నా జనం అని జనం ఎవరున్నాయి నా నీ జనము శివను నా జనం శివంలో ఎవడున్నాడు కృష్ణ సింహాసనం మీద ఆశ ఆశ్ అన్నాడు ఆయన ఏడుబడి ఇది పరిస్థితి ఆయా నిబంధన కాలంలో దేవుడు ఏం చేశాడు అడ్డే పరిస్థితి ఒక నిబంధన అంగీకరించబడింది ఇంకొక నిబంధన అంగీకరించబడదు ఆ యాకోబులో పెండిళ్ళు ఒక నిబంధనలు అంగీకరించబడింది మరొక నిబంధనలు అంగీకరించబడదు అబ్రహం దేవుడి స్నేహితుడు అక్కడ అంగీకరించబడతాగా ఇక్కడ అంగీకరించబడ్డావు అలాగున్నా మీరేం చేయాలంటే ఎక్కడ దేవుని అంగీకారం ఎలాగుంటుందో గ్రహణ ప్రకారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు తోచినట్టు మాట్లాడటం కాదు లోపల మనుషులు తోచినట్టు మాట్లాడడం మన రిప్రాజ్ అంటే గుర్తు వచ్చినట్టు మాట్లాడి చలామణి దేవుని ఎదురు చలామణి అవడానికి అవకాశం ఉండదు నీ సంగతి నీవు చలామణి చేసుకోవచ్చు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు ఆయన అంగీకారం పొందడానికి కానీ నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి మేము అని చేసుకోవచ్చు అంగీకారం పొందాలి అంటే చెప్పిన రూపంలో పొందాలా ధర్మశాస్త్రయుగంలో అబ్రహాం వివాహం చలామణి కాదు ఇస్రాయలు ధర్మ ఏ ధర్మశాస్త్ర ప్రకారం అయితే వచ్చేవాడు కాదు వచ్చేవాడు కాదు అందువల్ల ఏ నిబంధనలో దేవుడు ఏమీ సూచించాడో దాన్ని చూచడం దాన్ని గుర్తించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం ఏంటిది పితృల యొక్క పరిస్థితులు వేరు ధర్మశాస్త్రం పరిస్థితులు వేరు కొత్త నిబంధనలు పరిస్థితులు వేరు నిబంధన చేసిన దేవుడే దేవుడు ఆయా కాలాల్లో ఆయా జనాలకు సంబంధించిన నిబంధనలు తగ్గించాడు తగ్గించాడు అబ్రహం తీసుకొచ్చి ధర్మశాస్త్రపెట్టి కొలిస్తే దోషి అవుతాడు దేవుడు అంగీకరించడా ఈ నిబంధన దానికి సంబంధించింది కాదు ఆ నిబంధన దానికి వారికి సంబంధించింది ఈ నిబంధనలో పరిస్థితిది ఇప్పుడు ఈ నిబంధన నిబంధన యొక్క ఆ వ్యత్యాసం నీకు తెలియకుండా అంగీకరించబడే పరిస్థితి లేదు ఎక్కడంటే అక్కడ ఏదంటే అది చేసేదానికి అవకాశం ఉండదు అక్కడ బాబుదేవుడు ఏం చేశాడు అంటే పితృగంలో నీకు ఇష్టమైన కాడ బలిపీత కట్టావు నవవాహు వాళ్ళ నుంచి కింద దిగు వచ్చాడు బలిపీత కట్టాడు ఏ సలభ నాకు తెలియదు కట్టణదేవుడు అంగీకరించాడు ఆయన సువాసనని ఆగ్రానించాడంట అప్పుడు నివ నోవాహుద నిబంధన చేశాడు దాంతో జనం భూజలతో మరి మానవ జాతి నిబంధన చేశాడు నేను ఇక మీద నీళ్ళతో నా లోకాన్ని నాశించేలా నిబంధన చేసేసిన ఒక అయిపోయిన కార్యక్రమం చాలా కాలం తర్వాత అబ్రాహిషా కాకోబులు పెద్దలోకంలో వాడే ఇష్టం వచ్చిన కాడంతో వచ్చిన కాడ బేదాలు ఆయన కట్టాడు ఈయన ఇక్కడ కట్టాడు ఇంకా బేద స్థలంలో కట్టే కట్టే ఆరాధన చేసేసాడు ధర్మశాస్త్రంగా ఆయన కోరుకున్న స్థలానికి వెళ్ళాలి ప్రతివాడు అన్నాడు ప్రతి మగవాడు సంవత్సరానికి ఆయన కోరుకున్న స్థలంలో వాడు ప్రత్యక్షం కావాలి మగవాడు నిబంధన సంబంధం కలిగిన వారు ఆ నిబంధన గురితో దేహం మీద ఉంటుంది సున చేయబడ్డవారు వాళ్ళు వారు ఎవరి సమకానికి వెళ్ళాలా ప్రయాణం చేస్తుండేవాళ్ళు ఉత్సవానికి వెళ్ళినట్టు పండుగ చేయడానికి చేసుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళిపో ఉత్సవానికి వెళ్ళినట్టు కార్యక్రమం దీనిలో కృష్ణప్రభు కూడా మినహాయింపు కాదు కూడా మినహాయింపు ఆయన కూడా ఇస్లామి జనాభులు జన్మించిన కారణ ఆరాధన చేయడానికి విషయం వెళ్ళేవాడు తప్పకుండా అక్కడే కనబడాలను అక్కడికి వెళ్ళేవాడు సమాజం కొత్త బంధుకు సంబంధించిన మటుకు ప్రవచనం ఏం చెప్పాడు అంటే శివను నేను కోరుకున్నా దావేది సంత సింహాసనం ఎక్కడ ఉంటుందో దావే కుమారుడు కృష్ణుడు ఎక్కడ ఏర్పాటు చేస్తుంటాడో ఆ ఏలుబడి సార్ చేసే స్థలాన్ని నేను కోరుకున్నా మీరు అక్కడికి వెళ్ళి కార్యక్రమం జరిగొచ్చండి అని చెప్పాడు పరిస్థితి అది చదువుకుని తేటగా మాట్లాడిన సమాచారం నిబంధనలో ఒక నిబంధన ఒక యుగానికి సంబంధించింది మరొకదానికి సంబంధించిందిగా కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి నేడు గుర్తింపు చేయడానికి మనిషి ప్రయత్నం చేస్తూ తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు ధర్మశాస్త్రము నేడు వర్తింప చేయబడేది కాదు పదాజ్ఞలు మనకు సంబంధించే కావు దానికంటే ఉత్తమైన రూపంలో బ్రహ్మాశు తన కార్యక్రమాలు తెలియజేశాను వ్యభిచరిపోవద్దని పేర్లు పూర్వంతో చెప్పబడిన మీరు మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేది ఏమంటే అది వ్యభిచారం తప్పు మోహబ్దం సూచిస్తేనే తప్పు నాకు నాకు ప్రకారం దాన్నే విభజన అంట నేను అన్నాడు కాబట్టి బ్రహ్మ యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్ర యొక్క ఆజ్ఞలు కావు ఈ ఆత్మ సంబంధం ప్రకృతి సంబంధం అయినా కావు కాబట్టి మానవ హృదయాల్లో కృష్ణకి వెలుబడి అనే ప్రత్యేకమైన సంగతి సూచించడం జరిగించే కార్యక్రమాలు గ్రంథం అని కొంచెం మాట్లాడేటప్పుడు గ్రంథం మనం విభజించలేదు ఈ విధ యుగాలుగా విభజించింది గ్రంథం విభజించింది మనం పోయి సార్ చెప్పుకున్నాం మళ్ళీ మీకు నా పూజ చేస్తాను యుగో తనకు తానే గ్రంథాన్ని మూడు యుగాలుగా గ్రంథం విభజించింది మనం విభజించాల మొట్టమొదటి విభజన ఎక్కడ జరిగిందంటే నిత్య ఉపదేశకాండం ఐదో అధ్యాయంలో మొదటి విభజన జరిగింది రెండు రెండు యుగాల మధ్యలో జరిగిన విభ దేవుడు స్వయంగా తానే విభజన చేస్తున్నాడు ఐదో అధ్యయ మొదటి మూడు వచ్చిన సమాచారం ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశము ఐదో అధ్యయ మొదటి మూడు వచ్చిన సమాచారం ఇది పిలిచి ఇ్రాల్ని పితలతో కాదు అది ధర్మశాస్త్రం వేరు చేస్తుంది గ్రంథం కాబట్టి యుగాలుగా వేరు చేసింది మనం కాదు గ్రంథంలో వేరు చేస్తుంది బహుశా ఏం చెప్తున్నాడు అంటే మన ఇస్లా ఇలా మీరు వినండి దేవుడు యహో మనతో నిబంధన చేస్తున్నాడు మన పెత్తలతో చేయడా మన పితలకు చేసిన నిబంధన వేరు మనతో చేస్తున్న నిబంధనలు వేరు నేను ఇక్కడ సజీవులమై నిలిచుండ మనతోనే నిబంధన చేసిన అది మొదటి విభజన ధర్మపితలు కానీ ధర్మశాస్త్రి గారికి మధ్యలో ఉన్న విభజన రెండు యుగాలు విభాగింపబడ్డాయి రెండవసారి అధ్యాయంలో విభజన మరొకసారి గ్రంథమే చేసుకుంటున్నా విభజనది ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో విషయం పడుంది ఇదిగో ఇందుగోనుబంధన అంతే జన్మలు వచ్చినవి వేరే నిబంధన కాబట్టి విభజన ఏమి చేసేస్తున్నాడు గర్భం చేస్తున్న విభజనది పితృతో నిబంధన చేసిందని నేను ఐగుర్తు లభించినప్పుడు వాళ్ళు చేపట్టుకుని బయటకు లభించినప్పుడు అతను నిబంధనలు చేశాను మీతో నేను కొత్త నిబంధన చేస్తున్నా ఈ కొత్త నిబంధన అలాంటి నిబంధన కాదు అని దానికి తెలియజేస్తుంది అలాగనే మీరు నిబంధన గ్రంథం విభజించినప్పుడు ఏ నిబంధనకు నువ్వు చెందినవాడో నీ జాగ్రత్తగా తెలియాల్సిన అవసరం ఉంటుంది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇదిగో నాకు వచ్చిందంటే కాదు ఇదిగో బైబుల్ డ్రైవర్ నా గురించి అని అని అని మాట్లాడే జనం ఎంతోమంది ఉందా ఇది నీకు సంబంధించిందా నీకు దీనికి ఏం సంబంధం కాబట్టి నీకు ఏ నిబంధన చెందుతుందో అంతవరకు నీవు ముడుచుకోవాల్సింది కాళ్ళు ముడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకుండా రాయబడింది నాకు చెందిందంటే పర్పడే అయిపోతుంది గత విభజన అనేది కరెక్ట్గా జరగాల్సిన అవసరం ఉంటుంది పర్వతేవుడు చెప్పేసి పెంచే కేసే చెప్పాడు మనతో నిబంధన చేస్తున్నాడు మన పితులతో చేయలే నిబంధన మన పెత్తలతో ఆ నిబంధన చేస్తే అబ్రహం పెళ్లి జరగదు ఈ ఆక పెళ్లి జరగదు కాబట్టి ఇస్రాయల్ జన్మం రావడానికే వీళ్ళే ఉండదు ఆ నిబంధన మనతో చేసే మనతో చేయాలి ఇది మనతో చేసింది భద్రత మన పెత్తలతో చేసింది కాదు అలాగున్నా గ్రంథ విభజన చేయడం ఒక విశేషమైన సమాచారం మన బైబుల్ చదివేటప్పుడు ఇది తెలియకుండా ఇదిగో బైబిల్లో ఉన్న చూడు కావండి ఆయన చూడు నేను చూడమంట అలాంటి మోసపూరితమైన మాటలు గ్రంథంలో గ్రంథంలో ఉన్న మాటలు వాస్తవే కాదు మోసపూరితమైన విధంగా గ్రంథాన్ని ఉపయోగించకూడదు అపవాదం ఉపయోగిస్తాడు మోసపూరితంగా గ్రంథాన్ని వాడు ఏం చేస్తాడంటే సంబంధం కాంతాన్ని తీసుకుంటుంది గ్రంథంలో ఉందని చెప్తుంటాడు ఇది సంబంధమైన కాదని తెలియకుండా మా గ్రంథం మాట్లాడితే కాబట్టి నీకు ఈ గ్రంథంలో ఏది నీకు సంబంధించిందో అంతవరకు నీ సమా సమాచారం కానీ గ్రంథంలో ఉన్నదంతా నీకు సంబంధించింది కాదు మీకు తెలుసు లేదో నేను చిన్నప్పుడు తిరిగాను బాగా ఎక్కడ ప్రార్థనంటే అక్కడ పోయేవాడిని ఎక్కడ గుంపుకుంటే అక్కడికి వెళ్ళేవాడిని ఒక గుంపలేకి వెళ్ళాను ఆ గుర్తులో బైబుల్ ఎటువంటి విలేజ్ లేకు పెట్టుకున్నారు నేను కూడా పట్టుకున్నా గంధవాగ్దనములన్నీ నావి అన్నాడు పెద్ద గంధవాగ్దనవి కావు అబద్ధాలు మాట్లాడతాడు వాడు ప్రతి అధ్యాయము వచ్చి వచ్చిన వర్షం నిధి కాదు నీకేమి చెందుతుందో నీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది గ్రంథ విభజన చేయకపోతే నేను మీకేం అనలు చేస్తున్నానంటే గ్రంథం ఏదంటే మనం కూర్చున్నాం గ్రంథం నీకు ఏది చెందుతుంది ఏది చెందదు ఏది ఎంతవరకు చెందుతుంది ఎంతవరకు నీకు అందుబాటులో ఉండదు అనే సమాచారం తేటగా తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యంగా అవసరం అంటది ఉంటుంది మూడు యుగాలు ఉన్నాయి మనం మనం గ్రంథం విభజించిన మూడు యుగాలు నేను విభజించిన విభాగ గ్రంథం కాదు అది ఆయన గ్రంథం గ్రంథం గ్రంథకర్త తానే స్వయంగా విభజించి చెప్పాడు ఇది పితృయుగము ఇది మనతో చేసిన నిబంధన యుగము మోస యుగము అక్కడికి వచ్చిన తర్వాత ఇది యొక్క తీసుకొచ్చిన మనుషులతో చేసిన నిబంధన కాదు ఇది పెద్ద అన్నాడు ఇలా నీవు విభజనగా జాగ్రత్తగా విభజన చేస్తే ఈ యుగంలో ఉండవలసిన పరిస్థితులేంటి వ్యక్తులు ఎవరు దేవుని భక్తికి సంబంధించిన కార్యక్రమాలు కార్యక్రమాల కలాపాలేంటి దేవుడు దేన్ని అంగీకరించాడు దేన్ని అంగీకరించలేదు నెక్స్ట్ యుగానికి సంబంధించిన కార్యక్రమాలు ఏంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మరి దానిలో పెద్దలు తప్పులు అయిపోతారు కాదు ఏం చేశాడంటే ఏ యుగానికి సంబంధించి ఆ యుగంలో నీకు వర్తించేటట్టు గ్రంథం చేతికి అప్పగించాడు అది చదువుకోవడం నేను నిశులు ఉంది నీకు స్వామి గురించి పడింది చదివితే గ్రహించడానికి వీలుండదని చెప్పేసి ఆ నాదిలో జగత్తు పునాది వేయబడిపోయి సంకల్పం ఏర్పాటు చేసేదంట వేసి ఒకటి రెండో అధ్యానికి చదువుతాం మూడో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి ఆరో వచ్చిన సమాచారం రాబడి ఉంది వేపేసి ఒకటి నుండి ఎలా కొనబడి ఉంది చదువుతాం ఏతు చేత అన్ను జనులైన మీ నిమిత్తము మీ నిమిత్తం ఖైదీన కృప విషర్పాటును ఎట్లనగా ఎట్లనగా తెలియజేయబడతాను సంగతుడు సంక్షేపముగా రాసి ము సంక్షేపంగా రాసి దాని చదివిన చదు సంకల్పని చదివిన ఎడలా దానిని బట్టి క్రీష్ మర్మమును గురించి అది సమాచారం చదివితే గ్రహించుకోగలరు మర్మాన్ని నాకు అనుగ్రహించబడి మీ కొరకు నాకు అనుగ్రహించబడ్డి ఈ మర్మం అనాదిలో దేవుడు రహస్యంగా ఉంచుకొని ఎవరికి బయలుపరచకుండా తనలో తాను దాచుకునే కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు ఎట్లనగా క్రిస్తు ధర్మము దేవదర్శనం వల్ల మీరు కలిపి కలిపరచబడిన సంగతిని గురించి మనకు సంక్షేపకం రాస్తేనే మీరు దానిని ప్రతివనడు కదా దాన్ని బట్టి నవ్వు కలిగిన ప్రయత్నం మీరు గ్రహించగలగలరు ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిషత్తులకు అపూరిస్తులకు ప్రవక్తులకు బయలుపరచబడినట్టు పూర్వకాల మధ్యన మనిషికి తెలియజేయబడ మోసే కూడా తెలీదా మోసే చెప్పేశాడు మర్మాలావి తెలియదు పోయా అన్నాడు పవన్ అంటున్నాడు మర్మాలావి తెలుసు అంటున్నాడు నాకు వెయ్యి పచ్చబడ్డాయి మర్మాలు మోస అంటే మర్మలు నాకు తెలియవల్ల దాంట్లో మెడిటేషన్ అన్నమాట ద్వితీయ దేశకరణం ఇరవై తొమ్మిది అధ్యయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిది ద్వితీయోదేశం ఇరవై తొమ్మిదో వచ్చినా చందరబడి ఉంది రహస్యములు అమ్మ రహస్యములు అంటే మర్మాలు మన దేవుడందుకు తెలియదా మోసే నాకు తెలియదు అయితే ఈ ధర్మశాస్త్రం వాక్యములు అన్ని నడుచుకున్నట్లు బయలుపరచబడినవి మనకు ఎల్లప్పుడూ మనవి మన సంతృతి వారి బయలుపరచబడినవి మనవి మన సంతృతి వారి దేవుడు స్వత్వం అని చేతిలో ఉంది కార్యక్రమం బయలుపరచుకున్న పోసేసే పని దేవుడు చేసే కార్యక్రమం రహస్యములు మన దేవుడు ఎక్కువ చెందు బయలుపరచబడ్డే మనకు తెలుసు అనాది సంకల్పం తెలుసా మహిష అంటే నాకు తెప్పదు బయలుపరచబడ్డా కాబట్టి అనాది సంకల్పము మహియకు మరుగు చేయబడినది పితులకు దాచబడిన దాచిపెట్టబడ్డది చెప్పొచ్చు సమాచారం రహస్యములు మన దేవుడు ఎక్కువ చెందురు మనం ఈ ధర్మశాస్త్ర వ్యాఖ్యలను అనుసరించి నడుచుకున్నట్టు బయలుపరచబడినవి మనవి మన సంతతి బయలుబోతాయి అన్నాడు నంతరం ధర్మశాస్త్రంలో ఉన్న మనుషులకు సంబంధించిన కార్యక్రమాలు అదే అపోషణి పౌరులు మాట్లాడుతూ మూడవ వర్షంలో ఎత్తనగా క్రీస్తు మర్ణము దేవ దర్శనాలు నాకు తెలియజేయబడిన సంగతి వచ్చి మనకు చెప్పిన సంకల్పం నిర్వహిస్తాము మీరు దాన్ని చదివిన దానిని బట్టి నాకు కలిగిన జ్ఞానం నేను ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు ఆ పోషలకు ప్రవక్తులకు బయలుపరిచినట్టు పూర్వకాల మంది మనుషులకు పోషే పూర్వ పూర్వకాల ప్రవక్తులకు తెలిసే మళ్ళీ ఈరోజు క్రైస్తవులు కనుక కృప ధర్మశాస్త్రం అంటే మోషేద్ మోషదు అంటే మహనీయులకు అందుబాటులో లేనిపించలేదు గ్రంథస్థులు గ్రంథం రాసిన పదిహేడు మంది ప్రవక్తలు ఉన్నారు పాత వారికి అందుబాటులో లేని కార్యక్రమాలు ఈరోజున కృష్ణు నందు బయలుపరచబడి మాత్రం కృష్ణ సంఘానికి అనుకరించబడి కృప జరిగే కార్యక్రమం ఇదిలాగా ఉంది అందువల్ల ఏం చేంధము నీకు ఏది వర్తిస్తుందో నీకు తెలియకుండా ఏదంటే చదువుకుని ఇది లాభ దేవుడు మాట్లాడుతున్నాడు అని ఇట్లా అనుకునే ప్రతివాడు మోసపోయినవాడే మోసపోవద్దు గ్రంథంలో విభజించి మాట్లాడుతుంది ఇది వీరికి సంబంధించింది మీకు సంబంధించింది కాదు ఇది వారికి సంబంధించితే వాళ్ళు ఎవరు అంగీకరించబడదు అం అబ్రాహం యాకూబ్ లాంటి వాళ్ళు అంగీకరించబడు వాళ్ళకి సంబంధించితే వాళ్ళకి అంగీకరించబడదు అలాగున్నా గ్రంథంలో విభజించే కార్యక్రమం విభజన జాతర చూస్తూ నీకు సంబంధించినంత ప్రతి నిబంధనలో ప్రవేశించితే ఆ నిబంధన నీ సొంతం నీ ప్రతి నిబంధనలో ప్రవేశించేవుతో నిబంధన సంబంధం కలిగి ఉండకుండా గ్రంథానికి సంబంధించింది కానీ కాదు కానీ కాదు ప్రవేశించిన వారికి గ్రంథం సొంతం అవుతుంది ధర్మశాస్త్ర గ్రంథము ఇస్రాయల్ అది రాజ్యాన్ని చట్టం రాజ్యాన్ని చట్టం రాజ ప్రతి రాజ్యానికి రాజ్యాంగ చట్టం ఉంటుంది రాజ్యాంగ చట్టము రాజు తన ప్రజలైన వారికి రాసి ఇచ్చేది ద రాజ్యాంగ చట్టం కాబట్టి ఇది రాజ్యాంగ చట్టం సంబంధించిన కార్యక్రమం దీర్ఘమాకాండంలో మన దుర్గ బంగు రాలేదు ఇంకా ఓరికి ఉదాహరణ చెప్తాను నాకు ఇప్పుడు ప్రత్యేకించి ఉదాహరణకి రాజ్యాంగ చట్టం అంటే ఎలాగుంటుందో సమాచారం తెలియజేశానికి పంతొమ్మిదో అధ్యాయం ఐదో అరవచ్చు రాబడి ఉంది నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం మీరు నా మాట శ్రద్ధగా శ్రద్ధగా విని నా నిబంధన సమస్త దేశాలు అనేక దేశాలు ఉన్నాయి అనేక దేశాలు ఉన్నాయి రోజుల్లో ఈరోజు కొద్ది జనం లోకమంతలు వ్యాపించిన జనాలు ఉన్నాయి ఈశ్వరు కొద్ది జనం ఈ కొద్ది జన్మలతో దేవుడు నిబంధన చేశాడు మీరు ఎక్కువ జనం మీతో నిబంధన ఏర్కోలేదు మీరు గొప్ప జనం అని మీరు బొబుజన్లో నేర్కోవాలి మీరు కొద్ది జన్మే కదా పోతా మాట్లాడుతున్నాడు చదువుతాం అది సంగతి మీ సమస్త భూమి అదే కదా మీరు నాకు చదువుతాం ఐదో వచ్చిన వాళ్ళు కాగా మీరు ఆ మాట గుర్తుపెట్టి శ్రద్ధగానే కాదు అండర్లైన్ చేయాలా వాళ్ళు అండర్లైన్ చేయాలా అండర్లైన్ చేయకుండా మీ మాట విన్నాం కదా అన్నారు నా మాటలు నేను రాజ్యాంగ సభలు రాసినప్పుడు శ్రద్ధగా వినని అండర్లైన్ చేసేనా కదా నువ్వు శ్రద్ధగా మళ్ళీ పోతే పోతావు నేను నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిస్తే స్వకీయం నేను చేసిన దేవుడు నాకు స్వకీయం సంపాదించుకో సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజకరూపమైన లాంటిగా పరిశుద్ధమైన జనంగా ఉంటారు నేను మీకు దేవుడు చెప్తాను నేను మీ దేవుడు మీరు నా ప్రజలు ఈ నిబంధన మీతో చేస్తున్నా కాబట్టి ఈ నిబంధనకు సంబంధించిన చట్టము ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం రాజ్యాంగ చట్టం ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయలు జీవితం జీవితం జీవించాలి ధర్మశాస్త్రం మనకు సంబంధించింది కాదు ధర్మశాస్త్రం కేవలము హెబ్రి పదవి వద్ద మాట వచ్చినాలో ధర్మశాస్త్రము రాబోతున్న మేడలో ఛాయ కవి కానీ వస్తువులకు కాదు కాదు అది ఛాయారూపం నిజస్వరూపం ఈరోజు క్రిష్పం మనం అనుభవించేది ఇస్లాయిల్ అనుభవించింది ఛాయారూపం అనుభవించింది మనం నిజస్వరూపం అనుభవిస్తాం కృప అద్భుతమైన కృప కృష్ణు ఈ భాగ్యం అందువల్ల గ్రంథం విభజన అనేది నీకు తేటగా అవసరం ఉంటుంది ఏదంటే అది కాదు ఈ రోజు ఏం చేస్తుంటారంటే ప్రస్తుతం కూడా బైబిల్ తీసేసి ఈ దేవుడు ఏ మాట్లాడుతున్నాడు అంటాడు సో చెప్తున్నాడు అక్కడ షో ఇది కాదు ఇదంతా విభజన తెలిసి నువ్వు మాట్లాడాల మీరు విషయంధం నలభై తాజా పదకొండు వచ్చినప్పుడు దీవించబడ్డాలంటాడు విషయకాంధుడు పదకొండు నలభై దీవించబడ్డ అర్థం లేదు అలాంటి వర్షపూర్తి మీరు మాట్లాడ ఆలోచన ఆలోచించవలసిన అవసరం లేదా గౌరవ విజన్ చాలా ప్రాముఖ్యత అవసరమంటది అని చెప్పాడు పూర్వకర్మ మనుషులు తెలియజేయబడ్డది తెలియజేయబడిన వారు మనుషులు మాటల మీద నువ్వు మోసపోవాల్సిన అవసరం ఉండదు కాస్త క్షమించండి మీ ఒంటికంటే టైం అయిపోయింది నేను మేము బ్రేకించి పంపిస్తున్నా మళ్ళొచ్చి కూర్చుంటాం గ్రంథ విభజన కాడకుని మనం వచ్చి ఆగిపోయాం నేను నెక్స్ట్ మీకు వచ్చిన తర్వాత మీకు తెలిసిన మరొక పరిచయం మీకు ప్రారంభించేస్తాను బైబిల్లో ముప్పై తొమ్మిది అధ్యాయులు ఒక సిట్టింగ్లో పరిచయం చేసేస్తాను ముప్పై తొమ్మిది అధ్యాయులు కూర్చుని సిట్టింగ్లో పరిచయం చేస్తాను ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు తేదా మీకు మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఏంటి ఏం సమాచారం అనే సమాచారం మీకు పరిచయం చేసేస్తాను ప్రార్థం పోదామా మిచ్చేది మేఘా పిల్లలు